ఈయన సంసార సన్యాస అది ప్రశ్న పెళ్లి చేసుకోకపోయినంత మాత్రాన సంసారం ఉంటుందా ఉండదా ఇది ప్రశ్న ఎవరికైతే దేహాభిమానం ఉందో వాడు సంసారి ఎవరికైతే దేహాభిమానం లేదో వాడు సన్యాసి ఇది గుర్తుపెట్టుకో దేహాభిమాన త్యాగమే అభిమాన త్యాగమే సన్యాసం వెరీ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి సాధకులందరూ ఆంతరిక సన్యాసాన్ని కలిగి ఉండాలి తప్పక అభిమాన త్యాగం చెయ్యాలి నువ్వు ఏ సాధనైనా చెయ్యి నువ్వు యజ్ఞం చేయి యాగం చెయ్యి యోగం చేయి హోమం చెయ్యి జపం చేయి తపం చేయి ధ్యానం చేయి పూజలు చేయి తీర్థ తీర్థయాత్రలకు వెళ్ళు కీర్తించు నువ్వు ఏ పైన ఏ పనైనా చేయి భజనలు పాడు నామస్మరణ చెయ్యి ఏమీ చేయకపో తిని పడుకో ఏం జరిగి ఉండాలి నీ లోపల నీ లోపల ఒక శాశ్వత పరిణామం రావాలి అదేమిటది అభిమాన త్యాగం చేయాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ అభిమాన త్యాగం చేసినటువంటి వాడికి సంసారం యొక్క సమస్య ఉండదు కొంతమంది ఏం చేస్తారు ఆత్మాభిమానం అంటారు ఆత్మాభిమానం ఏమిటంటే ఆత్మకు అసలు అభిమానం ఉంటుందా ఆత్మ సర్వవ్యాపకం కదా సర్వగతం కదా సర్వధారి గదా సర్వాధారి సర్వకారణం సర్వసాక్షి దానికి అభిమానం ఉండే అవకాశం ఉందే అన్న ఆత్మాభిమానం దెబ్బతింది ఏంటంటే ఏమిటి వీడు ఆత్మాభిమానం దెబ్బతి ఇది అంతా ఆ ఊరికే ఆ తన గురించి తాను గొప్పలు చెప్పుకునే విధానం అనమాట ఇది ప్రయోజనం లేదు ఈ అభిమానం అంతా జీవుడే ఆత్మాభిమానం అనే పేరు మీద చెప్పుకునే చెప్పబడేదంతా జీవభావం ఎక్కడెక్కడైతే అభిమానం అందుకని వేదాంతం ఏం చెప్పింది ఈ గొడవ అంతా లేకుండా కర్తృత్వాభిమానము భోక్తృత్వాభిమానము అభిమానం అంటే రెండే ఉన్నాయి రా బాబు ఇంకేం లేవు ఒకటి కర్తృత్వాభిమానము రెండు భోక్తృత్వాభిమానము ఈ రెండింటిని ప్రయత్న పూర్వకంగా వాటంతట అవి పోతాయ్యా లక్ష జన్మలెత్తిన మానవుడుగా లక్ష సార్లు పుట్టిపోయినా అభిమాన త్యాగం మాత్రం ప్రయత్నం చేయకపోతే మాత్రం పొరపాటున కూడా పోదు సమస్య లేదండి అందుకని సాధకులందరూ సాధన చేసే దేనికోసము అంటే ప్రయత్న పూర్వకంగా అభిమాన త్యాగం చెయ్యాలి ప్రయత్న పూర్వకంగా గాఢ నిద్రావస్థలో ఏ సాక్షి ప్రాంగుడుగా మేల్కొనున్నాడో ఆ ప్రాంగుడు మెలకువలో మేల్కొనుండాలి దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎందుకని ఇప్పుడు ఏం ఉపమానం చెప్పాడు రే నువ్వు మనసు మేల్కొని వ్యవహరిస్తూ ఉన్నప్పుడే కదా ఈ కర్తృత్వ భోక్తృత్వ అభిమానాలు పనిచేస్తోంది ఇవి రెండు పని స్థితిలోకి ప్రతిరోజు వెళుతున్నావు కదా నువ్వు ఏమిటి గాఢ నిద్రావస్థ అక్కడ కర్త లేడు భోక్తాలేడు ఏమిటి చక్ర పొంగలి అద్భుతంగా ఎవరు తయారు చేశారండి ఈ గాఢ నిద్రావస్థలో వచ్చింది ప్రశ్న రాదు ఎందుకని అక్కడ చక్ర పంగలి లేదు చేసిన వాడు లేడు కర్త కర్మ క్రియ ముగ్గురు పోయారు అక్కడ ఎందుకని ఆ మూడు వ్యవహార కాలంలోనే ఉన్నారు గాఢ నిద్రావస్థలో కేవలం ప్రియమోద ప్రమోదములలో మాత్రమే ఉన్నాడు అది అవ్యవహారీగా ఉన్న ఉన్నాడు కాబట్టి అతను ప్రాంగుడు తెలిసిన వాడు అన్ని వాడికి అన్ని తెలుసు మెలకువలో కలలో ఏం జరిగిపోయిందో గాఢ నిద్రావస్థలో ఉన్న వాడికి అంతా తెలుసు వారెరుగని మరుగుండదు నీ గురించి వాడికి తెలీదా వీడిపో తెల్లారు లేచిన తర్వాత ఏం చేశాడో అన్ని వాడికి తెలుసు కాకపోతే ఏంటంటే కాసేపు నిన్న నిద్రావస్థలో కప్పెట్టకపోతే నువ్వు మళ్ళీ లేవావు మళ్ళా పని చేసుకోవు కాబట్టి వాడిలోకి వెళ్ళి విశ్రమించావు ఆ ప్రజ్ఞాస్థితిలోకి వెళ్ళి విశ్రమిస్తున్నావు అంటే ఆ ప్రజ్ఞా ఆ ప్రాంగ్యుడు ఎవరైతే ఉన్నాడో ఆ ప్రత్యేకాత్మ ఎవరైతే ఉన్న ఆ ప్రత్యేగాత్మస్థితిలో కనుక నువ్వు మేలుకుంటే అప్పుడు మెలకువలో కూడా గాఢ నిద్రావస్థలో ఏ ప్రాంగుడు ఉన్నాడో అదే ప్రాంగుడు మెలకవలో కూడా వచ్చేసాడు ఇప్పుడు విషయుడు లేడు ఇప్పుడు తైజసుడు లేడు ప్రాంగుడే ఉంటాడు కొంతకాలం తర్వాత స్థిత రాగానే ఇతడు ప్రత్యేగాత్మగా అయిపోతాడు ఇది సాధనలో వచ్చే పరిణామం అభిమాన త్యాగం ఎంత దూరం వచ్చిందయ్యా నీకు విశ్వడనే అభిమానం పోయిందా లేదా విశ్వేశ్వరుడు అనే అభిమానం పోయిందా లేదా తైజసుడనే అభిమానం పోయిందా లేదా స్వప్రకాశమానుడు అనేటటువంటి సూర్యుడు ఆదిత్య మండలవర్తి అయినటువంటి అభిమానం పోయిందా లేదా ప్రాణ్యుడు ఈశ్వరుడు సర్వసాక్షి సర్వకర్త సర్వభర్త సర్వహర్త ఆయన ప్రజ్ఞాస్వరూపుడు అయితే ఈశ్వరుడు మరి ఆ అభిమానం పోయిందా ఇటు వ్యష్టి అడ్డు సమిష్టి రెండు చోట్ల కనబడుతుంది ఈ సగుణ సాకార ధర్మంలో ఉంది అభిమానం అంతా కూడా నిర్గుణ నిరాకార నిర్వికార నిర్విచయ నిర్విచార నిర్వికల్ప స్థితిలో నకార ప్రత్యాలలో ఎక్కడెక్కడైతే పెట్టామో అక్కడ అక్కడ అంతా నేనే ఆలంబండి లేకపోతే ఏముందని చెప్పండి నా జీవితం మధం మీద ఏం జరిగినవి అన్ని నేనుంటేనే కదా జరిగినాయి నేనే ఆధారం అండి అప్పుడు సాలంబమా